అనుచు దేవగంధర్వాదులు పలికేరు కనక కసిపు నీవు ఖండించేవేళను నరసింహ నరసింహ ననుగావు ననుగావు హరి హరి నాకు నాకు అభయమీవే కరిరక్ష కరిరక్ష గతమైరి ధనుజులు సురనాథసుమమ్ము కృపను దేవదేవ వాసుదేవ ీవే మాకు మాకు శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము పూవనితనాధ నాథ కొడమి నీ ప్రతాపము పావన పావనమమ్ము పాలింతవే జయ జయ గోవింద శరణు నీకు బయహర భయహర పాపమడగే దయతో తగిలి శ్రీవేంకటేశితి మమ్మూ దయచూడు దయచూడు దాసులమునిము